వైశుద్ధుల సర్వశక్తిమంతుల నీకే వందరాల ప్రభ దేవాసూప్రభ మరి మేము కడందరం ప్రభ కూడి ప్రార్థిస్తున్నాం ప్రభ మరి నమ్మలో జరగాల ప్రభ దేవాసు ప్రభ ప్రతి ఒక్క ప్రభా ని సన్నిధిలో మూర పెట్టే వారి లాగా తయారు చేయని ప్రభా దేవాసూప్రభ అభిషేకించిన సేవలు వాడుకొని ప్రభా దేవాసు ప్రభావ మరిన్ని యొక్క వాక్యం చేత మాతో మాట్లాడని ప్రభా దేవా ప్రభ పాటల ద్వారా మయమ పొందని ప్రభా దేవ ఆది అంత మీదే ఉంటే నడిపిస్తారని ఏసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి కృపామయూడా నీలో కృపామయూడా నీలో నివసిం పజేసి నందునా ఇది గో నస్తు సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నస్తు తుల సింహాసనం कृपा मयुडा ए अपायमुनागुडारम समीपंचनीयका ए अपायमुनागुडारम సమీపించనీయక నా మార్గము అంతటిలో నీవే నాశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున కృపా మయూడా నీలో కృపా మయూడా నివసిం పేసి నందునా ఇదిగో నస్తు తులసింహసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నస్తుతుల సింహాసనం కృపమయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ రాజవంశములో యాజకాత్వము చేసేదను రాజవంశములో యాజకాత్వము చేసేదను కృపామయుడా మీలో నా కృపామయుడ ీలో నివసిం పజేసి నందునా ఇది గో నస్తు తుల సింహాసనం నీలో నివసిం పజేసి నందునా ఇదిగో నస్తుతుల సింహాసనం కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా నిండుగా ఆత్మ Atma Varsha Mukkum Arinshu Nāpaina Ninduga Atma Varsha Mukkum Arinshu Krupamayuda నీలో కృపామయూడా నీలో నివసిం నందునా ఇది గో సింహాసనం నీలో నివసిం నందునా ఇది గో సింహాసనం కృపామయూడా ఏ ే నినా జీవ కిరీటమిుట్క ఏోగ్యత నినా జీవ కిరీటమిుటకు ని కృప నను వీడకా శాశ్వత కృపఘ మారేను నికృప నను వీడకా శాశ్వత కృపఘ మారేను కృపమయూడా నీలో కృపా మయూడా నివసి సిం పజేసి నందునాస్తు తుల సింహసనం నీలో నివ సిం పజేసి నందునాస్తు సింహాసనం కృపామయూడా హెలు థ్యాంక్ బ్రదర్ ప్రైజ్ రాదు పరిశుద్ధ బ్రదర్ వాక్యం చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యం ధ్యానించుకున్నాము పరిశుద్ధ ప్రేమగల దివా ఈసా అనేక వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ సర్వోన్నతడా సర్వశక్తివంతుడానికి వందనాలు తండ్రి ఇవ్వ ప్రవ గత గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని కృపగా కాచి కాపాడి మా తర ఈ దినం వరకు నేను సజీవు లెక్కలో ఉంచుకున్నందుకు నీకు వందనాలు ప్రభావ నీ మధ్యాహ్నం కల సమయంలో ప్రభావ ని సన్నిధిలో చేరినైనా నిన్ను స్థుతించి ఆరాధించి ప్రభావ నీ స్వరం విన్న అనుగ్రహించినందుకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రాభ సమస్త మహిమ ఘనత ప్రభావం ఏములను నీకే చెల్లించుకుంటున్నాం తండ్రి ఆయన వాక్యానికి మేము ధ్యానించబో వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభావ మీరే మాకు సహాయకులుగా ఉండి నడిపించండి తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి ప్రాభ నా తలంపులు నా చిత్తం అంతా కొట్టివేసిన నీ చెప్పండి రావ మీరే మాతో మాట్లాడి మా జీవితాన్ని సరిచేసిమని రజలను ఏసుక్రీస్తు పరిశుత నమం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే దేవుడి నుంచి మనం ఫలం ఎట్లా పొందుకోవాలి ఫలం అంటే ఏంటి బ్రదర్ అనొచ్చు ఫలం అంటే ప్రతి ఫలమే కదా ఇప్పుడు మనం ఆత్మాలో అభివృద్ధి పొందుకున్నప్పుడు ఆత్మ ఆత్మ ఫలాలు మనకు కనిపించాల అట్లానే శారీరకంగా మనం ఉన్నాం కదా ఈరోజు కాబట్టి మనం ఏ పని చేయాలన్నా మనకి దేవని సహాయం కావాలా ఈ లోకంలో మనం తిరుగుతున్నాం కాబట్టి ఈ లోకంలో మనం ఏ పని చేయాలన్నా ఈ లోకరీతిగా ఏదైతే ఉంటుందో డబ్బు కానీ వేరేదైనా కానీ ధనం కానీ ఏదైనా మనకి రావాలి మనకు అవసరమే కదా ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్న అవసరం లేకుండా మనమైతే ఏ చేయలేం కదా కాబట్టి మనం ఈ లోకంలో అభివృద్ధి పొందుకోవాలా మన సేవ విజృంభించి చేయాలా అంటే మనకి దేవుడి నుంచి ఫలం కావాల ఉదాహరణకు దేవుడి నుంచి మనం ఫలం ఎట్లా పొందుకోవాలి ఎట్లా దేవుడి నుంచి మనం ఆశీర్వాదం పొందుకోవాలి అంటే ఇది ప్యూర్లీ డబ్బు గురించే కాదు దేని గురించి అయినా చెప్తున్నాను ధనం గురించే కాదు ప్రతిదాని విషయం గురించి ఎట్లా మనం పొందుకోగలుగుతాం అంటే మన ఈ లోకస్తులు చెప్పే సాక్ష్యం నేను సాక్ష్యాలు విన్నాను వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఏ రీతిగా ఉంటాయంటే నేను ప్రభు నమ్ముకున్నాను నాకు జీవితంలో నాకు ఇల్లు వచ్చింది కారు వచ్చింది బంగ్లా వచ్చిందని చెప్తారు లేకపోతే నాకు ఒక ఉద్యోగం వచ్చిందని చెప్తారు నాకు ఇంకోటి వచ్చిందని చెప్తారు నాకు ఈ మేలు కలిగిందని చెప్తారు సరే మేలు కలిగింది ప్రభువు వల్ల కలిగిందని సాక్ష్యం చెప్తున్నాడు కదా మరి అంతకంటే ధనవంతుడు ఉన్నాడు అంతకంటే బాగా డబ్బు ఉన్నాడు ఒక అన్యుడు ఉన్నాడు మరి అతనికి ఎవరి నుంచి వచ్చినట్టు ఆ ఈయన ఫలం పొందుకున్నాడు కరెక్టే మనకు తెలుసు మనకు వాక్యం ఏది కూడా దేవుడి నుంచి కాకుండా మనకి ఎక్కువ దేవుని అనుమతి లేకుండా మనకి ఏది రాదని ఉద్యోగం అనుగ్రహించినా ఆయన చిత్తమే ఏది అనుగ్రహించినా అది ఆయన చిత్తమే ఆయన కృపను బట్టే వస్తాయి మనం గొప్పలమని రావు ఆయన చిత్తాన్ని బట్టే వస్తాయి కదా కాబట్టి మనం చెప్పే సాక్ష్యాలు చెప్పేటప్పుడు దేవుడు నాకు ఈ ఉద్యోగం అనుగ్రహించాడని లేకపోతే దేవుడు నాకు ఈ ఫలం ఇచ్చాడని చెప్పి మనం చెప్పుకుంటా ఉంటాం కదా మరి చెప్పుకున్నప్పుడు మరి అన్యుడు కూడా ఎంతకంటే ఎక్కువనే పొందుకుంటున్నాడు కదా వాడికి అసలు దేవుడు కూడా తెలియదు మరి వాడు అటు అటువంటి ఒక అన్యుడు వచ్చి నువ్వు వచ్చి ఏం చెప్తారు మరి నేను దేవుడిని నమ్ముకోలేదు కదా మరి నీకంటే ఎక్కువ ఉద్యోగం నాకు ఉంది నీకంటే ఎక్కువ శాలరీ ఉద్యోగం నాకాడు ఉంది మరి నీకంటే పెద్ద ఇళ్ళు నాకు అడుంది నీకంటే పెద్ద కారు నా దగ్గర ఉంది మరి నేనే దేవుడు నమ్ముకున్నానంటే మా దేవుడు పవర్ఫుల్ ఆ నీ దేవుడు పవర్ఫుల్ ఆ అని ఎవరన్నా ప్రశ్న వేస్తే అది ఎంతో కష్టంగా ఉంటారు కదా సమాధానం చెప్పడానికి కాబట్టి ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే ఫలము దేవుడి నుంచి మనకి ఫలం వస్తుంది ఆ ఫలము ఎట్లా పొందుకోవాలా పొందుకున్నది ఇప్పుడు చెప్తారు ఈ లోకంలో ఎట్లా అంటే నీకు దేవుడే ఇచ్చిండా దేవుడు ఎట్లా ఇచ్చిండని చెప్తారు కాబట్టి నాకు కూడా ఒక నుంచి ఎంతో డౌట్ ఉండే ఒక డౌట్ ఏమనంటే నేను ఒకప్పుడు ఈ ప్రశ్న వేసుకున్నాను నేను కొన్ని రోజులు దేవునికి దూరంగా కూడా నేను తీసుకోక ముందు ఏమన్నంటే నాకు ఉద్యోగం రాలేదు వేరే వాడికి ఉద్యోగం వచ్చింది వాడు నాకేం చెప్పాడు నేను ఇట్లా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఇట్లా గుడికెళ్ళి మొక్కొని ఇంటర్వ్యూకి వెళ్ళాను జాబ్ వచ్చిందని చెప్పాడు జాబ్ కూడా చిన్న జాబ్ కాదు పెద్ద జాబే వచ్చింది చాలా ఎక్కువ శాలరీ ఉద్యోగమే వచ్చేది చాలా ఎక్కువ ఉద్యోగం వచ్చింది మరి దేవుడు నమ్ముకున్న నాకు మాత్రం ఉద్యోగం రాలేదు అంటే ఇప్పుడు నేను ఈ రీతిగా సమాధానం చెప్తే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుణ్ణి దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు నాకు ఎంత ఇచ్చాడు అంటే వాడు చెప్తా వాడు అంటాడు కదా అరే నీకంటే ఎక్కువ ప్యాకేజ్ నాకు వచ్చింది కదా నీకంటే ఎక్కువ శాలరీ నాకు వచ్చింది కదా మరి నాకు ఎవరు ఇచ్చినట్టు అంటే నీ దేవుడి నా దేవుడు పవర్ఫుల్లా అని ఈ ప్రశ్న వస్తుంది ఈ ప్రశ్న నాకు కూడా వచ్చింది నాకు వచ్చి నేను కొన్ని దేవుడికి దూరంగా కూడా ఉన్నాను నేను నమ్మలేదు కొన్ని మరి వాడు నేను ఈ దేవుడు నమ్ముకున్నా నాకు రాలేదే మరి వాడికి ఎట్లలో వచ్చింది మరి వాడికి వాడికి ఏం చేస్తే వచ్చింది అంటే వాడిపై గుళ్ళో ప్రార్థన చేస్తే వాడికి రావడం ఏంది మరి నేను చర్చలో పోయి ప్రార్థన చేస్తే నాకు రాకపోవడం ఏంది అన్ని ఈ రీతిగా ప్రశ్నలు వేసుకున్నాను నాకు చాలా రోజుల నుంచి ఈ ప్రశ్న ఉంది కానీ నేను నమ్ముకున్న తర్వాత కూడా ఈ ప్రశ్న ఉంది మరి అన్నిలు కూడా బ్రతుకుతున్నారు కదా అన్నిలు కూడా జీవిస్తున్నారు కదా అన్నిలు కూడా మనకంటే ధనవంతులు చాలా మంది ఉన్నారు కదా కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఏంది బాగా దురాశ ఎక్కువ ఉంటుంది ఏమేమో తప్పులు చేసి సంపాదిస్తూ ఉంటారు అడదారులకు ఉంటారు ఒకవేళ వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు అనుకో కొలతలు మార్చేస్తా ఉన్నారు అక్రమంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు అక్రమంగా సంపాదించే వాళ్ళు పక్కన పెడితే మామూలుగా దేవుణ్ణి తెలియని వాళ్ళు నింజాయితీగా సంపాదించారు కూడా ఉన్నారు సంపాదించారు దేవుడిని ఆ దేవుడిని నమ్మను బాగా ధనవంతులు ఉన్నారు నాకు గుండే అందరూ అసంతవులు అంటే నేను నేను చెప్తుంది ఏంటంటే ఒక అన్యుడు ఉన్నాడు అన్యుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు బాగా ధనవంతుడు ఉన్నాడు మరి దేవుని బిడ్డలమైన మనకు ధనం లేదు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే వాళ్ళే మనం చెప్పే కొంతమంది లోకస్తులు చెప్పే సాక్ష్యాలు నాకు దేవుడు ఇచ్చాడు నాకు ఉద్యోగం ఇచ్చాడు అంటే నేను దేవుడు నమ్మనుడు కూడా అంతకంటే పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు కదా అని ఒక క్వశ్చన్ అడిగితే మనం ఏ సమాధానం చెప్పాలా అని ఈ ప్రశ్న నాకు ఎప్పటి నుంచో ఉంది నాకు కూడా నేను ఇంతకుముందు చెప్పాను కదా నేను నాకు ఉద్యోగం రాలేదు వేరే వాడికి ఉద్యోగం వచ్చింది అది కూడా ఎక్కువ ప్యాకేజ్తో వచ్చింది నాకు అసలు రాలేదు నేను ప్రార్థన చేసుకొని వెళ్తే నాకు ఉద్యోగం రాలేదు మరి వాడేమో ఉద్యోగం తెచ్చుకున్నాడు వాడేమో గుళ్ళో ప్రార్థ గుళ్ళోకి పోయి కొబ్బరికాయ కొట్టినానని చెప్పినాడు మరి ఎట్లా వాడికి ఉద్యోగం వచ్చిందో నాకు ఎందుకు రాలేదు నాకు ఎప్పటి ఒక ప్రశ్నలాగా ఉండే అనమాట ఎన్నో విన్నాయని నాకు అంత కన్విన్సింగ్ ఆన్సర్ రాలేదు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే నాకు రీసెంట్గానే దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే ఈ వాక్యం చూపిస్తాను అపోస్తుల కార్యములు పది ముప్పై నాలుగు అను పదవ దే ముప్పై నాలుగు వచ్చినాము అపోస్తుల కార్యములు పది ముప్పై నాలుగులో ఇక్కడ ఏముందంటే దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అని చెప్తున్నాడు తర్వాత చూడండి మళ్ళీ రెండవ దిన వృత్తాంతములు పంతొమ్మిది ఏడులో కూడా ఇసు మాట ఒకటి ఉంటుంది ఏముంటుందంటే యహోవ భయము మీద ఉండునుగాక హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి మన దేవుడైన యహోవ ఎందు దౌష్ట్యములు లేదు ఆయన పక్షపాతి కాడు లంచం పుచ్చుకునేవాడు కాడు అంటే ఇక్కడ ఏం చెబుతున్నట్టు దేవుడు పక్షపాతి కాదు అనుంది అంటే ఆయన ఒకరి పక్షంగా ఉండేవాడు కాదు కదా అంటే ఇప్పుడు మనకి దేవుడి ఇచ్చిన ఆజ్ఞ అయింది పూర్ణ హృదయం నీ పూర్ణ ఆత్మతోటి నీ పూర్ణ బలంతో దేవుని ఆరాధించమన్నాడు రెండు ఆజ్ఞమించాడు నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించమన్నాడు అంతే కదా నీ శత్రువునైనా ప్రేమించమన్నాడు అంటే శత్రువు ఎవరు మనకి కిడి మన శత్రువులుగా భావిస్తూ ఉంటాం కదా మనకి ఏదన్నా హాని చేసే వాళ్ళని మన శత్రువులు అనుకుంటా ఉంటారు ఈ లోకంలో కదా మన శత్రువులను కూడా దేవుడు ప్రేమించమని అన్నాడు కదా శత్రువులు కూడా మన బారి గురించి ప్రార్థన చేయమంటు వాళ్ళు మేరు కోరికే మనం ప్రార్థన చేయమన్నాడు కదా మరి దేవుడు చెప్పిన మనకి చెప్పిన దేవుడు ఆయన ఫాలో కాడా అదే దేవుడు నా చూపించింది ఇక్కడ వాక్యమే ముందు అపస్తుల కార్యంలో పది ముప్పై దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాడు అంటే ఆయన పక్షపాతి కాదు ఈయన నా బిడ్డ ఈయన నా బిడ్డ కాదు అని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే అందరూ సమానంగానే చూస్తున్నాడు ఆయన చూస్తే మనకి మత్త శుభవార్తలో మత్తైసు ఐదో అధ్యాయము నలభై ఐదో వచ్చినంలో మత్తైసు వార్త ఐదు ఆయన చెడ్డవారి మీదను మంచి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతి మీదను అనీతి మీదను వర్షం కురిపించున్నాడు అంటే ఇక్కడ మనకు అర్థం కావాలి ఏంది అన్ని కూడా ఎందుకు పొందుకుంటున్నాడంటే వాడు కూడా అన్నిలు కూడా దేవుని కు పాత్రులై ఉన్నారు అనేది ఎందుకంటే ఆయన నీ బిడ్డలకు నేను ఎక్కువ ఇస్తా వాళ్ళకి ఇవ్వనని ఎక్కడ చెప్పట్లేదు ఆయన పక్షపాతి కాడు అని ఒకరి పక్షంగా ఆయన తీసుకునేవాడు కాదు ఈ లోకంలో ఏంటంటే అందరిని సమానంగానే చూస్తున్నాడు ఆయన నీతి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు అవినీతి మీద కూడా వర్షం కురిపిస్తా చెడ్డవారి మీద మంచి మీద కూడా తన సూర్యుని ఉదయంపజేస్తున్నాడు అని చెప్తున్నాడు కదా అంటే నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు అందరినీ సమానంగానే చూస్తున్నాడు ఆయన బిడ్డలని ఆయనకి ఎక్కువ ఇచ్చేది ఏమి లేదు ఈ లోకం వరకు అయితే ఆయన నమ్ముకున్నారని చెప్పి వాళ్ళకేం ఎక్కువ ఇచ్చేది లేదు ఈ నమ్మలేదని చెప్పి వీళ్ళకి ఇచ్చే ఎక్కువ ఇచ్చేది లేదు ఎందుకంటే ఆయన చెప్తున్నాడు మనకు చెప్పిన వాటిని నిన్ను వల్లే నీ ప్రేమించి నీ శత్రువుని ప్రేమించమని చెప్పాడు కాబట్టి ఆయన పక్షపాతి కాడు కాబట్టి ఆయనకి ఏ తారతమ్యం లేదు కాబట్టి అందరినీ ఆయన ఈ లోకంలో సమానంగా చూస్తున్నాడు అందరినీ ఈ లోకంలో అయినా సమానంగానే ప్రేమిస్తున్నాడు ఎవరు ఆయన తగ్గట్టుగా నడుచుకుంటే వాళ్ళకి ఫలం ఇస్తున్నాడు దేవుడు కాబట్టి మనం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు ఆయన ఇవ్వకపోతే ఆయనకు వేరే కూడా రాదు దేవుడు ఇవ్వపోతే వాడికి కూడా ఉద్యోగం రాదు కానీ వాడు పొందుకున్నాడు నువ్వు పొందుకోలేదంటే నువ్వేదో చెయ్యాలా నువ్వేదో చెయ్యాలా వాడు చేశాడు నువ్వు చేయట్లేదు అంతే తేడా వాడు అన్నిడ ఉండి కూడా అంత ఉద్యోగం తెచ్చుకున్నాడు అంటే వాడు కష్టపడి పని చేసి ఉంటాడు కష్టపడి చదువు మరి నువ్వు అంత కష్టపడలేదు కదా నువ్వు అంతగా అంతగా ఇది చేయలేదు కదా దేవుడు వాక్యం ఏమి ఉంటుంది కష్టపడి పని చేయమనే ఉంటది వాక్యం ఎప్పుడైనా సరే ఎందుకంటే దేవుడు డైరెక్ట్ గా మనిషి పోయినసారి చెప్పుకున్నాము దేవుడు ఏది కూడా మనిషి ఇన్వాల్వ్మెంట్ లేకుండా దేవుడు చేయలేదు మనిషి పని చేస్తేనే దేవుడు ఫలం ఇచ్చాడు మోసే కాడి నుంచి కానీ తర్వాత నోవా కాడి నుంచి ఆది నుంచి చూసుకుంటూ ఆ రోజు ఆదాం దగ్గర నుంచి నోవా దగ్గర నుంచి ప్రతి అబ్రహాం దగ్గర నుంచి మోష దగ్గర నుంచి యహోశివ కానీ దావీ కానీ వీళ్ళందరూ కూడా కష్టపడ్డ వాళ్ళే నిలబడి ఎవరు విజయం పొందుకోలేదు వీళ్ళు పోయి కష్టపడి పని చేస్తేనే దేవుడు వాళ్ళకి విజయం అనుగ్రహించాడు కదా కాబట్టి వాడు కష్టపడి పని చేశాడు వాడు దేవుడు తెలియకపోయినా వాడు కష్టపడి పని చేశాడు కాబట్టి వాడు ఫలం పొందుకున్నాడు మనం కష్టపడి పని చేయలేదు కాబట్టి మనం ఆ ఫలం పొందుకోలేకపోయినాం అన్నట్టు తేడా మరి నిజంగా దేవుడి నుంచి మనకు ఫలం రావాలా మన దేవుడి నుంచి మన ఫలం రావాలా ఎస్పెషల్లీ ధనం గురించే చెప్తాను ఎందుకంటే అది మనం పొందుకోవాల ఒక మనం కూడా ఒక దేవుడు మనకి చూడండి మొదటి యోహాను ఒకటి రెండు చూడండి మొద మొదటి వ్యూహాను కాదు యోహన్ రాసిన మూడో పత్రిక మూడు యోహాను ఒకటి రెండు చూడండి ఏం రాసిందంటే ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచ్చి సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అనుంది అంటే చూడమంటే నువ్వు ఆత్మలోనే వర్ధిళ్ళు చున్నావు నువ్వు ఎట్లయితే ఆత్మలో వర్ధిల్లు అదే రీతిగా అట్లనే అన్ని విషయాల్లో సౌక్యంగా నువ్వు ఉండాలా అని చెప్పి నేను ప్రార్థిస్తున్నానని యోహన్ భక్తుడు చెప్తా ఉన్నాడు అంటే ఏంటంటే మనం ఒక ఆత్మీయ విషయంలోనే కాదు ప్రతి విషయంలోనూ మనం అభివృద్ధి పొందుకోవాలా అని వాక్యం సెలవిస్తా ఉంది కదా అంటే ఏంది ఒక ఆత్మీయ విషయంలోనే అప్పుడు మనం గొప్పగా సేవ చేయాలన్నా గొప్పగా ఇంకేదైనా కార్యం ఈ లోకంలో చేయాలన్నా మనకి లోకంలో ఉన్న వనరులు అవసరం కదా ఇప్పుడు ఏలియా ఉన్నాడు ఏలియాకు ఆయన అరణ్యంలో పెట్టినప్పుడు కాకుల వచ్చే ఆహారం ఇచ్చినాయి అంటే ఏదైతే లోకమైన లోకరీతిగా ఉన్న ఆహారమే కదా దేవుడు సపరేట్ గా పై నుంచి పంపించిన ఆహారం అయితే కాదు ఈ లోకంలో ఉన్న ఆహారమే కాకుల ద్వారా పంపించాడు అంటే మనము అభివృద్ధి పొందుకోవాలంటే ఈ లోకంలో ఉన్న వనరులే కావాల మనం సేవ చేయాలనుకో ఇప్పుడు మనం ఒక ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలంటే కొంచెం భారంతో కూడుకున్నది మన దగ్గర ఆ పరిస్థితి లేకపోతే మరి మనం ఎట్లా పోయి అక్కడ పోయి సేవ చేయగలుగుతాం దానికి మనం డబ్బు కావాలి కదా దేవుడు ఇస్తాడంటే దేవుడు మనకు కష్టపడితేనే ఇస్తాడు ఒట్టిగా దేవుడు గాల్లో రాసులైతే కురిపించాడు ఎక్కడ కూడా బైబిల్లో ఆ రీతిగా లేదు ఎందుకంటే ఆయన విధానం అది కాదు కష్టపడితే దేవుడు ఇస్తాడు అని దేవిస్తానని చెప్పినాడు కానీ నువ్వు ఊరికి కూర్చో చూస్తా నువ్వు ఏ పని చేయకు నువ్వు ఏది కూడా ఏది కూడా నువ్వు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చో నేను నువ్వు నీకు పైనుంచి డబ్బులు గురిపిస్తానని దేవుడు ఎక్కడ చెప్పలేదు ఎక్కడ కూడా అరిత్తుగా లేదు ఆ రీతిగా జరిగినట్టు కూడా లేదు ఎక్స్ట్రీమిస్ట్ కేసులు తప్ప ఎందుకంటే అక్కడ ఏ అక్కడ ఎటువంటి వనరులు లేనప్పుడు తప్ప మన వాళ్ళ మనిషి చేతిలో ఇంకా ఏమీ లేదు అక్కడ ఏమి చేయడానికి ఇంకా లేదు అన్నప్పుడు తప్ప ఎందుకంటే మనం ఎలిచే అదే చూస్తు ఎలి ఆయన పిండి అడుగుతాడు కొంచెమే పిండి ఉంది మరి చుట్టుపక్కల ఎక్కడా పిండి లేదు కానీ ఆ పిండి మళ్ళీ ఆ డబ్బ నిండా మళ్ళీ పిండి ఎలా వచ్చిందంటే అక్కడికి వేరే పరిస్థితి లేదు కాబట్టి దేవుడు అక్కడ సృష్టించాడు కానీ ఈరోజు మనకి దేవుడు జ్ఞానము అన్ని ఇచ్చాడు కదా అన్ని సమకూరుస్తూ ఉన్నప్పుడు మనం ఎట్లా అభివృద్ధి పొందుకోవాలా మనం ఎట్లా దేవుడి నుంచి ఫలం పొందుకోవాలా మనం చేసే మిస్టేక్ ఏంది మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం మనం ఎక్కడ అభివృద్ధి పొందుకోకుండా మనం ఎక్కడ ఆగిపోతున్నాం అంటే మనం నిజంగా దేవుడి నుంచి ఫలం రావాలంటే మనకి దేవుడి వాక్యం ఒకటే చెప్తా చూడండి లూకాసు వార్త పద్నాలుగు పన్నెండు లూకాసు వార్త పద్నాలుగు పన్నెండు చూడండి ఏముందంటే మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనేను నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులై నీ స్నేహితులనైనాను నీ సహోదరులైనను నీ బంధువులైనను ధనవంతులకు నీ పొరుగు వారినను వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటి వాండ్రను గుడ్డి వాండ్రను పిలువము నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడబగుదువు నీతి మంతుల పునరుత్వం నీవు ప్రత్యుపకారం పొందుదు అని చూడండి ఇక్కడే గొప్ప సీక్రెట్ ఉందన్న ఎట్లంటే ఫలము దేవుడి నుంచి ఎట్లా వస్తుంది అనేది ఆయన చాలా క్లియర్ చెప్పాడు ఏంటంటే నువ్వు ఒక పని చేస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు విందు చేస్తే రాత్రి విందుైనా ఏదైనా విందు చేస్తే నీ స్నేహితులను నీ సహోదరులను నీ బంధువులను ధనవంతులైన నీ పొరుగు గారిను పిలవద్దని ఒకటే మాట పిలవద్దు ఎందుకంటే వాళ్ళు తిరిగి మళ్ళీ పిలుస్తారు నువ్వు ఈరోజు పిలుస్తావు వాళ్ళు ఈరోజు వచ్చి నీ ఇంటికి వచ్చి సేవిస్తారు నువ్వు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే మళ్ళీ వాళ్ళు రివర్స్లో పిలుస్తారన్నట్టు అప్పుడు ఏమైంది నువ్వు పెట్టినావు కాబట్టి ఆయన నీకు పెట్టినాడు కాబట్టి చెల్లుకు చెల్లు నేను స్పెషల్ గా చేసింది ఏమీ లేదు అని చెప్తున్నాడు దేవుడు అక్కడ తర్వాత చూడండి తర్వాత ఏముందంటే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంట్రి వండ్రను పిలువుము నీకు ప్రత్యుపకారము చేయటకు వాడికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడ బగుదు అంటే చూడండి దేవుడి నుంచి ప్రత్యుపకారం రావాలా దేవుడి నుంచి మనకి ఆశీర్వాదం రావాలా దేవుడి నుంచి రావాలంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎవరైతే నీకు రివర్స్ ఇవ్వలేరో ఎవరైతే నీకు ఎవరికి ఇవ్వలేని స్టేజ్లో ఉంటారో వాళ్ళకి నువ్వు ఇవ్వు వాళ్ళు ఎట్లాగో నీకు ఇవ్వలేరు వాళ్ళని వాళ్ళ తరపున ఎవరు ఇవ్వాల మనకు దేవుడే ఇవ్వాలి కదా వాళ్ళు మనకి ఇవ్వలేరు తిరిగి మనం ఇస్తున్నాం మరి తిరిగి మనకు రావాలంటే మరి దేవుడే ఇయ్యాలి కదా ఇంకా వేరే వాళ్ళైతే ఇవ్వలేరు తీసుకున్న వాళ్ళైతే ఇవ్వలేరు కాబట్టి దేవుడు ఇవ్వాలి కాబట్టి అదే అక్కడ చెప్తున్నాడు వాళ్ళు నీకు తిరిగి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏం కాబట్టి నీవు ధన్యుడ వగదువు ఎట్లంటే ఆయన వాళ్ళ బిడ్డలు దేవుని బిడ్డలు కదా దేవుని సృష్టించిన బిడ్డలు కదా ఆ బిడ్డలు నువ్వు మేపుతున్నావు కదా కాబట్టి నువ్వే పనివాడు జీతంలోకి అర్హుడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా నువ్వు చేసావు కాబట్టి నీకు రివర్స్ లో ఫలం కావాలంటే ఆయననే ఇవ్వాల దేవుడు అర్థం అర్థమైంది మనము వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఫలం ఎవరు ఇయ్యాలా దేవుడు ఇయ్యాలా కాబట్టి అప్పుడు మనం దేవుడి నుంచి ఫలం పూనుకుంటాం ఈ లోకస్తులు ఇచ్చేది అట్లుంటది సమానంగానే ఇస్తారు కానీ దేవుడికి అట్లా కాదు కదా ఆయన మెప్పు పొందితే ఆయన విస్తారంగా గురిపిస్తూనే ఉంటాడు కాబట్టి మనము నిజంగా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే నిజంగా దేవుని మేలు పొందుకోవాలంటే మనం చేయాల్సిన పని ఇదే ప్రతి విషయంలో మనం అభివృద్ధి పొందుకోవాలా మనం ఉన్నత స్థితిలో నిలబడాలనేది దేవుని కోరిక మనం నిజంగా రోడ్డు మీద ఆ స్థితిలో మనం లేం కానీ ఒక రోడ్డు మీద అడుగు తింటా దేవుని గురించి శువార్త చెప్తే మనం దేవుడు నువ్వు అడుగు తిన్న స్టేజ్లో ఎందుకు పెట్టాడని సమాధానం చెప్తే ఆయన సమాధానం చెప్తాడు చెప్పలేడు కదా నడుక్కుంటున్నాం కానీ దేవుని సంతోషపడతానని అడిగాదు కదా దేవుని వాక్యం చెప్తుంది మనం పని చేయాలా కష్టపడాలా కష్టపడి పోయిన వారని చెప్పుకున్నాం ఏ రీతిగా ఉంటే మనకు మనము దేవుడు కాపాడతాడని నోవా ధాన్యాలు యోబు ఈ ముగ్గురును అటువంటి దేశంలో ఉంటే వాళ్ళని నేను వాళ్ళ ప్రాణాలని వాళ్ళే రక్షించి వాళ్ళ నీతి చేత వాళ్ళని వాళ్ళే రక్షించుకుందిరని వాక్యం చదువుకున్నాం కదంటే ఏంది వాళ్ళలో మనం నాకు దేవుడు బయలుపరిచింది ఏంది వాళ్ళు పనిచేసింది వాళ్ళ కొరకు కాదు వాళ్ళకి ఏదైతే కలిగి ఉన్నారో దేవుడు వాళ్ళ కొరకు ఇచ్చింది కాదు అది అనేక కొరకు ఇచ్చింది వాళ్ళు ఆ రీతిగా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళను దేవుడు కాపాడతానన్నాడు వాళ్ళ ఆ గుణం కలిగున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని కాపాడుతానన్నాడు దానియాలకు జ్ఞానం ఉన్నా యోబుకు ధనం ఉన్నా నోహా కష్టపడినా ఆయన కష్టపడింది వాళ్ళు వాళ్ళకి జ్ఞానం ఇచ్చింది వాళ్ళకి ధనం ఇచ్చింది వాళ్ళు కష్టపడింది వాళ్ళ కాదు దేవుడు బయలుపరచాలనుకుంటున్న వాళ్ళ కొరకు దేవుడు కాపాడాలనుకుంటున్న వాళ్ళ కొరకు కాబట్టి వాళ్ళ సత్యాన్ని గ్రహించినారు కాబట్టి వాళ్ళు ఆ రీతిగానే జీవించినారు వాళ్ళు జీవించినారు వాళ్ళు అందుకనే దేవుడు వాళ్ళని అటువంటి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఎటువంటి భయంకరమైన భక్తిహీనుల పరిస్థితిలో ఉన్నా ఆ పట్టణమే కొట్టుకొని పోతున్నా దేశమే కొట్టుకొని పోతున్నా వాళ్ళు మాత్రం కాపాడబడతారని దేవుని వాకించారంటే చెప్పింది దేవుడైతే వాగ్దానం ఇచ్చేశాడు కాబట్టి మనం కూడా కాపాడబడాలంటే మనం దీవించబడాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మనకి ఇచ్చే వాళ్ళకి మనం తిరిగి ఇవ్వడం కాదు మనకి రివర్సులు మనకి పెట్టే వాళ్ళకి మనం ఇవ్వడం కాదు మన సహోదరులకి ఇవ్వడం కాదు మన బంధువులకి ఇవ్వడం కాదు మనం ఇవ్వాల్సింది నేర్చుకోవాల్సింది ఏంటంటే కుంటి వాళ్లకు గుడ్డి వాళ్లకు బీదలకు వీళ్ళకి ఇవ్వాలని చెప్తున్నాడు దేవుడు ఒక రీతికి ఆత్మీయ సత్య ఆత్మీయంగానే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం ఆత్మలో అభివృద్ధి పొందుకోవాలన్నా దేవుడు మనల్ని దీవించాలన్నా కూడా మనం ఆల్రెడీ పోయిన వాళ్ళ పోతా ఉంటాం కదా పోయిన వాళ్ళ పోయి చెప్తా ఉంటాం అక్కడ ఫలం ఏమి ఉండదు వా అవతలలో దేవుడిని నమ్ముకుంటారు మనము నమ్ముకుంటాం ఇక్కడ కొత్తగా కాపాడుపడేది ఏం లేదు ఉద్దేశ మనకి మనం గొప్ప జనం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు వచ్చి వినిపోయే వాళ్ళే వచ్చి వినిపోయే వాళ్ళే కానీ చివరికి వచ్చి దేవుని సన్నిధిలో కనపడుతున్నారు ఎట్లా కనపడతారంటే వాళ్ళు శ్రమలుగుండా పోయి కనపడుతున్నారు అట్లీస్ట్ వాళ్ళు శ్రమలుగుండా పోయైనా ఇప్పుడు కష్టపడలేదు ఇప్పుడు ఇప్పుడు సుఖాన్ని అనుభవి ఇప్పుడు ఆయన సుఖాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి దేవుడు కష్టాలు పెట్టి వాళ్ళ మందిర ఆయన మందిరాన్ని నడిపించుకుంటే వాళ్ళు కష్టపడుతూ అయినా సరే దేవుని సన్నిధానికి వస్తారు కానీ రానోడు రానడు కదా రానోడు రాకుండా పోతున్నాడు ఎవరైతే ఏం తెలియనోడు ఉన్నాడో మార్గం తెలియనోడు ఉన్నాడు చీకట్లో ఉన్నాడో పాపంలో జీవిస్తున్నాడు వాడికి అసలు సువార్తే తెలియదు దేవుడే తెలీదు మరి వాడైతే రాలేడు కదా దేవుని మందిరానికి ఒకరేమో కష్టపడైనా సరే నిదానంగా వస్తున్నారు కానీ అసలు ఇంకొక అసలు రాలేకపోతున్నాడు కదా అంటే వాళ్ళు ఏ స్టేజ్ ఉన్నారు గుడ్డి గుడ్డి వాళ్ళ స్టేజ్ ఉన్నారు అంటే వాళ్ళ కళ్ళు కనిపించట్లేదు వాళ్ళకు మార్గం కనిపించట్లేదు వాళ్ళకి చూపు లేదు వాళ్ళు చూడలేకపోతున్నారు మరి దేవుడు మనల్ని వెలుగ్గా పెట్టినాడు కదా మన వెలుగుగా వెలిగి వాళ్ళకి వెలుగు చూపియాల ఇదిగో వెలుగు మనం వెలుగ ఎందుకు దేవుడు మనకి ఏం చెప్పినాడు మీరు లోకంలోకి వెలుగ ఉన్నారు అని చెప్పినాడు కదా మరి మనం లోకంలోకి వెలుగ ఉన్నప్పుడు మనం వెలుగు చూపియాలి కదా వెలుగు చూపిస్తేనే కదా చీకట్లో ఉన్న ఆ వెలుగును చూసి వాళ్ళు తేటగా చూడగలరు కదా మన ద్వారా మన ద్వారా మనం వాళ్ళు ఎటు పోతున్నారో వాళ్ళు చూడగలుగుతారు మార్గం ఎటు సక్రమంగా ఉందో వాళ్ళు చూడగలుగుతారు ఆ వెలుగును మనం చూపించినప్పుడే ఆ లైట్ వేసినప్పుడే వాళ్ళు క్లియర్ గా అన్ని చూడగలుగుతారు ఆ లైట్ లాగా మనం ఉంటే ఆ వెలుగులాగా మనం ఉంటే మనలో వాళ్ళు మార్గాన్ని ఎత్తుక్కోవాలన్నట్టు మార్గాన్ని ఎత్తుక్కుంటే వాళ్ళు కనిపిస్తుంది కాబట్టి సక్రమమైన మంచి మార్గంలోనే పోతారు గుడ్ వాళ్ళు అట్లనే కుంటి వాళ్ళు ఉన్నారు కుంటి వాళ్ళకి ఏంది కుంటి వాళ్ళు తెలుసు ఎట్లా పోవాలో ఏం చేయాలో తెలుసు కానీ వాళ్ళకేంది కాలేదు రాలేరు కదా కుంటి వాళ్ళు రాలేరు నడు నడవలేరు వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం నడిపించాలన్నట్టు మనం వాళ్ళకి సహాయం చేసి నడిపించాలా అంటే వీళ్ళకి మార్గం తెలుసు ఎట్లా పోవాలో తెలుసు కానీ సహాయం లేదు సహాయం లేక ఆగిపోయినారు ఒక చోట వాళ్ళకి సహాయం చేస్తే ఏం చేస్తారు వాళ్ళు రాగలుగుతారు అంటే ఒక రీతి ఏంటంటే దేవుడిని నమ్మాలా దేవుడిని ఆశపడాలని ఉంటారు కానీ వాళ్ళకి ఏ సహాయం లేక ఆగిపోయిన ఉంటారు అటువంటి వాళ్ళకి మనం సహాయం చేస్తే వాళ్ళు మంచిగా దేవుని సన్నిధానికి వస్తారు అన్నట్టు అప్పుడు మనకు ఫలం కలుగుతుంది అప్పుడు మన సేవలో మనం విజృంభించగలుగుతాం మన సేవ అభివృద్ధి పొందుకుంటా అన్నట్టు పేదలు అంగహీనులు పేదలంటే ఎవరు ఏ వాళ్ళకి తెలుసు అంతా కానీ ఏం చేయలేని స్థితిలో ఉంటారు ఎందుకంటే ఎటు పోవాలన్నా ఖర్చుతో పని వాళ్ళ దగ్గర ఏమో రూపాయి ఉండదు ఎటు పోవాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళకు అర్థం కాదు ఏం చేయాలి కూడా ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ ఒక చోట ఉంటారు వాళ్ళు ఎటు కదలలేరన్నట్టు అలాంటి వారికి సహాయం చేస్తే వాళ్ళు కూడా నడవగలరన్నట్టు వాళ్ళు కూడా పని చేయగలరన్నట్టు అంగహీనులు అనుంది ఉంది కదా అంగహీనులు అంటే ఇంత గుడ్డివారి కుంటి వారి సామెత ఒక అవయవం లేదు వారికి మనం అవయవం లాగా మనం పనిచేస్తే మనమంతా ఏంటి క్రీస్తు శరీరంలో భాగాలే కదా మనం దేవుడు మనల్ని సంగంతో బోల్చినాడు ఆయన ఆయన తల మనల్ని శరీర భాగాలతో పోల్చినాడు కదా మరి అంగహీనులకు మనం అంగ ఒక అంగంలాగా మనం పనిచేస్తే వాడు కూడా పని చేయగలడు కదా మన పని చేయగలడు కదా వాళ్ళకి కావాల్సింది ఏంది సపోర్టే కదా వాళ్ళకి కావాల్సింది సహాయమే కదా మరి అలాంటి వాళ్ళకి చేస్తేనే దేవుడు ఏమంటున్నాడు వాళ్ళు తిరిగి నీకేం కాబట్టి నీ ఫలం అధికం అవుతుంది నువ్వు ధన్యుడు చెప్తున్నాడు దేవుడు కాబట్టి మనం ఆ పని చేయాల మనం అదే అదే స్టార్ట్ చేయాల మనం ఎందుకంటే ఉట్టిగా చెప్పే మాటలు కాదు అనుభవం చెప్తాను నేను ఇది కూడా ఉట్టిగా నాకు భయపరిచిందే చెప్తా నాకు తెలిసిందే చెప్తాను నేను రుచి చూసినాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలను ఎందుకంటే మనం ఎప్పుడైతే ధనవంతులకు మనకు ఉద్యోగం వచ్చింది అనుకోండి ఉద్యోగం వస్తే మనం ఏం చేస్తాం మామూలుగా అయితే ఒక పెద్ద పార్టీ చేసుకుంటాం ఒక పెద్ద పార్టీ చేసుకోవటం ఏంది ఓ బిర్యానీ తెచ్చుకుంటాము లేకపోతే ఆటర్ తెచ్చుకుంటాము లోకస్తో అయితే ఫుల్ గా తాగుతారు ఎదుర చేస్తారు వాళ్ళంతా డబ్బు వేస్టే కదా నువ్వు అన్నం పెట్టకపోయినా వాడు అన్నం తినగలడు ను స్టార్టర్ తీసిపోయినా వాడు తీసగలడు వాడు డ్రింక్ తెచ్చిపోయినా వాడు డ్రింక్ తెచ్చుకొని తాగలడు ఆ స్టేజ్ లో వాడు ఉన్నాడు వాడి వాడికి నీ సహాయం అవసరం లేదు వాడు వాడు పనాడు చేసుకోగలడు అసమెంట్ వాళ్ళకి ఇస్తే నీకేమో అదే దేవుడు చెప్తున్నాడు ఎవరికైతే నిజంగా అవసరం ఉందో ఎవరైతే నిజంగా నడవలేకపోతున్నారు ఎవరైతే నిజంగా చూడలేకపోతున్నారో ఎవరైతే నిజంగా రాలేకపోతున్నారు బలహీనతలను బట్టి వాళ్ళ నువ్వు కష్టపడాలని చెప్తున్నాడు దేవుడు వాళ్లకు నువ్వు ఇంది వాళ్ళకే ను సువార్త చెప్పాలా వాళ్ళకే ను ఆహారం పెట్టాలా వాళ్ళ పెట్టినప్పుడే నువ్వు ధన్యుడు అవుతావని దేవుడు వాక్యం సలవిస్తుంది ఇక్కడ చూడండి ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే దేవుడే అన్నాడు ఒక మాట చూడండి మత సువార్త ఆరో అధ్యయ ముప్పై వచ్చినంలో అంటే నేనేదో ధనం గురించి చెప్తున్నాను డబ్బు గురించి చెప్తున్నానని కాదు డబ్బు ధనము అవన్నీ అవసరం ఈ లోకంలో మనకు మనకు సేవ చేయాలంటే డబ్బు లేకుండా ఏ సేవ చేస్తావు ఇంట్లో కూర్చొని ఉండాలి సైలెంట్ గా ఏ ఒక్కరి దగ్గరికి బోలెము మందే మనకి సరిగా అడవట్లేదు మరి దేవుణ్ణి ఏం మహింపరుస్తాం దేవుణ్ణిలో ఏం సేవ చేస్తాం అదేమంటే ఆయన ఇవ్వాలంటారు ఆయన ఇవ్వాలా మరి ఆయన ఇవ్వాలంటే మనం ఈ పని చేయాలి ఆయన వాక్యమే సెలవిస్తుంది ఆయన ఇవ్వాలంటే మనం ఏదో పని చేయాలి కదా అదే చెప్తున్నాడు చూడండి దేవుడు మత ఆరో అధ్యాయం ముప్పై వచనంలో ఇక్కడ ఏముందంటే నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు లాగూ అలంకరించినడలా అల్పవిశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింప చేయును కదా చూడండి ఇక్కడ ఆయన ఒకటి శారీరకంగా అర్థం చేసుకోవాలా మనం ఇక్కడ ఆత్మీయంగా కూడా అర్థం చేసుకోవాలా నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడి ఇలాగా అలంకరించినేడలా అన్నాడు అంటే అది పనికిరాంది దేవునికి ఒక పంట అందులో గడ్డి మోలుస్తుంది అంచి మంచి మొక్కలు మోలుస్తాయి గడ్డి మొక్కలు మోలుస్తాయి పనికిరాని మొక్కలు మోలుస్తాయి అందులో ఏంది అటు వీటికి వెళ్ళే నీళ్లు దానికి వెళ్తాయి దీనికి వేసే మందు అది తీసుకుంటది దీని నుంచి ఇక పోషకాలు ఎక్కువగా లాక్కుంటది కానీ చూడాల ఏమవుతుంది ఫిల్టరేషన్ చేసినప్పుడు పంట కోసేటప్పుడు పనికి రానివన్నీ పక్కకు పడేస్తారు కాల్చేస్తారు పనికి వచ్చే మొక్కలన్నీ పక్కకు పెట్టుకొని దాని నుంచి విత్తనాలు తీసుకుంటారు కదా అట్లానే ఏమంటున్నారు నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినలా అంటే చూడండి ఒక రీతిగా మనం అర్థం చేసుకుంటే నేడుండి రేపు పొయ్యిలో పడబోయబడబడు భక్తిహీనులు ఆ రీతికి అభివృద్ధి పొందుకుంటున్నారు భక్తిహీనులే అంత లెవలో ఉన్నారు మరి అల్ప విశ్వాసలారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింప చేయను కదా అన్నట్టు దేవుడు అంటే నీకు నేను కొద్దు చేయనే కదా నువ్వు ఎందుకు అంత అల్ప విశ్వాసం చూపిస్తున్నావు అంటున్నాడు దేవుడు కాబట్టి మనం మనమైతే ఏం చేయాలంటే దేవుడే చెప్తున్నాడు మనము ఈ దేవుడు ఇవ్వలే అన్న పదం ఎక్కడా లేదు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం వాక్యం ఉంది ఇది మనం ఎక్కువ అవిశ్వాసాలు చెప్తా ఉంటాం కదా ఎక్కడికన్నా సువార్తలో పోయినప్పుడు లేకపోతే ఎక్కడెక్కడ చెప్పినప్పుడు చెప్తా ఉంటాం అదే మనకెందుకు వర్తించదు అదే మాట మనకెందుకు మనం ఎందుకు ఆ రీతిగా ఆలోచించకూడదు అంటే మన మైండ్ అంతా దాని మీదే పెట్టమని కాదు మనం పరిచర్య చేయాలన్నా మనకు సహాయం చేయాలన్నా ధనం కావాలి దేవుడైనా నేను అక్కడ అన్నములు నేను ఆయన రెండు గుంపులు చూసి అంటాడు ఒక గుంపుతో ఏమంటాడు మీరు నాకు ఆహారం అడిగాను ఆహారం పెట్టలేదు వస్త్రాలు అడిగాను వస్త్రాలు ఇవ్వలేదంటే నువ్వు నీ దగ్గర ఉండాలి కదా నీకు వస్త్రాలు ఇవ్వాలన్నా ఆహారం పెట్టాలన్నా మీరు నాకు ఇవ్వలేదని దేవుడు అంటున్నాడు అంటే అంటే ఏంది దేవుడు ఇస్తాడనే కదా అక్కడ వాళ్ళు ఇవ్వలేదంటే వాళ్ళ దగ్గర ఉండి ఇవ్వలేదన్నట్టే కదా అంటే వాళ్ళకు ఉండాలంటే ఎవరు ఇవ్వాలి దేవుడే ఇవ్వాలి కదా అంటే దేవుడు ఇచ్చినాయి వాళ్ళు ఇవ్వట్లేదు అన్నట్టు ఇంకొకరిని ఏమంటున్నాడు మీరు నేను అన్నం అడిగాను పెట్టారు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు నేను బాగా నడవలేనప్పుడు మీరు నాకు వస్త్రాలు ధరింపజేశారు అని చెప్పి ఇంకొక గుంపుతో అన్నాడు అంటే వీళ్ళు ఉండి ఇచ్చారు వీళ్ళ దగ్గర ఉండాలంటే ఎవరు దేవుడే ఇయ్యాల అంటే వాళ్ళకి ఇచ్చాడు వీళ్ళకి ఇచ్చాడు కదా ఎవరిద్దరికీ ఇచ్చాడు కాకపోతే ఒక గుంపేమో ఇవ్వలేదు ఇంకొక గుంపేమో దేవునికి ఇచ్చింది అంటే ఏంది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని దేవుడు అందరితో సమానంగానే ఉన్నాడు ఈరోజు అందరినీ సమానంగానే చూస్తున్నాడు వాళ్ళకి ఇస్తున్నాడు మనకి ఇస్త ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనం చూస్తే పాత నిబంధనలు ఎవరు కూడా బేదలు ఎవరు లేరు అబ్రహాం బీదోడ బీదోడుగా లేడు బీదవాడు కాదు నోవాహు బీదవాడు కాదు ఎవరున్నారు బీదవాళ్ళుగా పుట్టేవాళ్ళు ఎవరు లేరు యోసేపు ఇంకా భయంకరమైన రాజు పెద్ద రాజు అయ్యాడు తర్వాత చూస్తే కూడా ఆయన పుట్టి పెరిగినవాడు ఆయనకి మంచిది తర్వాత కష్టపడ్డాడు కదా తర్వాత దావిధు రాజు రాజు అయ్యాడు ఎవరు ఉన్నారు ఆయన ఆయన బిడ్డలు ఎవరు తక్కువ లేరు దాని ఏళ్ళు ప్రధానమంత్రి లెవెల్లో ఉన్నాడు ఆ రాజ్యంలో మంచి జ్ఞానవంతుడు మంచి పేరు గలవాడుగా ఉన్నాడు యోబు పెద్ద ధనవంతుడు ఎవరిని తీసుకున్నా కానీ అంత బేద స్థితిలో అంత భయంకరమైన స్థితిలో లేరు వాళ్ళు ఇంకా బేద స్థితిలో ఉన్న దేవుడు ఉన్నత స్థితిలో పెట్టాడు కదా ఆయన పాత భక్తులందరూ కాబట్టి దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే ఆత్మీయమైన విషయంలోనే కాదు ప్రతి విషయంలో మనము ఉన్నత స్థితికి వెదగాల మన ఆత్మీయ స్థితి ఉన్నత స్థితిలో ఉంది హై లెవెల్లో ఉంది మరి మనం ముందుకు వెళ్ళలేకపోతే అది ఏమైపోతుంది అది ఒంటిగా ఉండి మృతమైపోద్దా లేదా దేవుడే నడిపించాలంటే మనం దానికి తగ్గట్టుగా మనం పని చేయాలి కదా కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా దేవునికి ఇష్టంగానే నడుచుకోవాలి ఆయన వాక్యం ఉంది ఎందుకు పాటించడానికే మనకి ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పి మనల్ని పాటించమన్నాడంటే అది మనం మేలుకోరక కాబట్టే పాటించమంటాడు చేయొచ్చు మనం ప్రార్థన చేయొచ్చు మనం ఉపవాసాలు ఉండొచ్చు ఇవన్నీ ఏంటి దేవుడికి మన దేవుణ్ణి మనం అడుగుతున్నాం ప్రభు నాకు ఇది ఇవ్వు ప్రభు నాకు ఇది ఇవ్వు నాకు ఆత్మీయ కృపావారాలే కానీ ఇంట్లో సమస్యలే కానీ ఆరోగ్యమే కానీ ఏదైనా కానీ ప్రార్థన రూపంలో మనం ప్రార్థన అంటే ఏంటిది దేవునితో మాట్లాడడం ఆయనతో మనం మాట్లాడుతున్నాం ఫస్ట్ మాట్లాడినప్పుడు ఆయన సమాధానం కూడా చెప్పాలి కదా ఆయన సమాధానం చెప్పాలంటే ఆయన వాడి వినాలా ఆయన వాక్యం ద్వారా కానే కదా మనతో మాట్లాడేది అది ఏందు వాక్యం ఉండను వాక్యం ద్వారానే మాట్లాడతాడు మరి వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఉట్టిగా వినిపోతే మనకి రాలి కదా మన మన సమస్య పరిష్కారం కాదు ఎప్పుడు పరిష్కారం అవుతుంది ఆయన వాక్యం విని దాని ప్రకారం నడుచుకున్నప్పుడు మనకి పరిష్కారం అవుతుంది మరి విని దాని ప్రకారం నడుచుకోకపోతే మనకి మనం ఎట్లుంటాం అట్లే ఉంటాం ఆయన మాట ఆయన మాటగానే ఉంటుంది మన జీవితాలు మన జీవితాలుగానే ఉంటాయి ఏ మార్పు ఉండదు ఆయన మాట విని దాని ప్రకారం మనం నడుచుకోవడం దాని ప్రకారం మనం జీవించడం స్టార్ట్ చేస్తే మన జీవితాల్లో మేలులు జరుగుతాయి మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి లేదు నేను ఉట్టిగా ప్రార్థనే చేస్తాను నేను ఇంకా వేరే పని చేయను వేరే ఏ పని చేయను దేవుడే చూసుకుంటాడు దేవుడే నడిపిస్తాడు అనుకుంటే అరిదికి అక్కడ జరగలేదు విశ్వాసం ఉండొచ్చు కానీ క్రియలు ఏదైతే అది మృతమై మృతమైపోతుందని చెప్పిందా లేదా యాకోబ్రాసిన పత్రికలో కాబట్టి మనం ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని నుంచి మనం నిజంగా ఫలం పొందుకోవాలంటే ఈ లోకస్తులు ఏం చేస్తారు ఇచ్చిన దానికి చరి సమానంగా ఇస్తారు కానీ అట్లా కాదు దేవుని దేవుని విషయంలో అట్లా ఉండదు మనం విత్తతే ఇంత చిన్న విత్తనమైన ఆయన దాన్ని ఫలింపు ఆయన ఫలింపజేసిండే ఆ విత్తనాన్ని అది పెద్ద చెట్టు అవుతుంది ఆ చెట్టు నుంచి ఎన్ని విత్తనాలు వస్తాయి లెక్కలేని మనం విత్తే చిన్న విత్తనమే ఆయన నీళ్ళు పోస్తే ఆ చెట్టు ఫలిస్తే ఎంత అవుతుంది ఎన్నో విత్తనాలు ఇస్తుంది కదా అంటే అది దేవు అది దేవుని దేవుని యొక్క నియమం అది మనలో ఆ తలంపు ఉండాలా మనలో దేవుని సేవ చేయాలని తలంపు ఉండాలా ఇప్పుడు సహాయం చేయాలని తలంపు ఉండాలా మనం చెయ్యాలా తలంపే కదా చెయ్యాలా చేయాలని తలంపు చేస్తూ ఉంటే ఈ రోజు నువ్వేం చేస్తున్నావు ఒక రూపాయి విడుతున్నావు ఆయన నువ్వు ఆయన ఫలింపుదాచేటప్పుడు అది వంద రూపాయలు అవుతుంది ఆ వంద నువ్వు మళ్ళీ విత్తితే అది వెయ్యి అవుతుంది వెయ్యి కాస్తా లక్ష అవుతుంది అది ఇన్ఫినిట్ టైమ్స్ అవుతాయి అంతే కదా ఒక చెట్టు నుంచి ఒక లక్షల విత్తనాలు వస్తాయి లక్షల మొక్కల నుంచి ఇంకెన్ని లక్షలు వస్తాయో కదా అది దేవుని నియమం మనిషి నియమం అట్లుండదు ఒక రూపాయికి ఒకటే ఇస్తారు వేరే ఎక్కువ వేయరు అది మనిషి నియమం మనిషి పెట్టుకున్న నియమం కానీ దేవుని నియమం అట్లా ఉండదు దేవుని నియమం అట్లా లేదు ఈ లోకంలో కూడా దేవుడు ఒక మనిషినే సృష్టించాడు కదా ఎక్కువ మందిని సృష్టించలేదు ఒక గుంపును తయారు చేయలేదు ఫస్ట్ ఫస్ట్ దేవుడు ఆదాముని అవనే సృష్టించాడు ఈ రోజు మరి ఎంత ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు ఆయన నియమం అట్లుంటుంది ఆయన ఆశీర్వాదం అట్లుంటది ఆయన యొక్క ఆయన యొక్క పనితీరు అట్లుంటుంది అనమాట మనిషి పనితీరు ఏంటంటే ఒకటికి ఒకటే అన్నట్టుంటది కానీ ఆయన ఒకటేస్తే దాన్ని కోట్లు రావాలని ఆయన తలంపు ఉంటది ఆయన నియమం అది కాబట్టి మనం ఏం చేయాలంటే వేసేది చిన్న విత్తనమే కానీ దేవుడు నీలు పోసేది చెట్టు అయింది అనుకో అది ఎన్నో విత్తనాలు ఇస్తాయి ఎన్నో ఫలాలు ఇస్తాయి అప్పుడు ఏంది నువ్వు ఒక విత్తనం కోల్పోయినావు ఒక పండు కోల్పోయినావు కానీ దాని నుంచి వచ్చే పండ్లు మాత్రం కొన్ని వేలు లక్షలు ఉంటాయన్నమాట అది దేవుడి నియమం కాబట్టి అది చిన్నదో పెద్దదో మన హృదయం దేవుడి తెలుసు మనం ఏరితిగున్న మన దేవుడు తెలుసు మనం చేసే ప్రతి పని కూడా మనకి తిరిగి మేలు వచ్చేదిలాగా ఉండకూడదు అదే దేవుడు చెప్పేది మనం వచ్చి మనం చేసే పతి పని కూడా తిరిగి మేలు వచ్చేది లాగా ఉండకూడదు ఆ తిరిగి మేలు వచ్చిందంటే మనుషులు ఏం చేస్తారు ఈరోజు నువ్వు మన మన ఊర్లో ఇక్కడ ఈ తెలంగాణలో ఎట్లా ఫాలో అవుతారో తెలియదు కానీ మన ఊర్లలో మా ఊళ్ళలో అయితే చేస్తారంటే ఒక పెళ్లి పిలిచారనుకో పెళ్లి ఐదు రూపాయలు గిఫ్ట్గా ఇస్తారనమాట వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఐదు వందలు కాబట్టి ఐదు పోయి రివర్సల్ వాళ్ళ ఇంట్లో పెళ్లి అయితే వాళ్ళ ఇంట్లో కూడా ఐదు వందలేస్తారు వీళ్ళు అన్నం పెడతారు వాళ్ళ అన్నం పెడతారు తిని చెల్లు చెల్లనమాట వాళ్ళకి వీళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు వాళ్ళ వీళ్ళకి రుణం లేదు అంటే ఏంది అక్కడ అక్కడ ఏం అక్కడ ఎవరికి ఎవరికి క్రెడిట్ లేదనమాట అదే 500 హండ్రెడ్ వేరే వాళ్ళకి ఇచ్చామనుకో ఈరోజు ఒక డిన్నరే పెడతాను మామూలుగా డిన్నరే పెట్టాలనుకుంటున్నాను ఈరోజు మా అందరినీ పిలిచాను అందరు తినగల వాళ్ళే అందరూ ఉన్న వాళ్ళే డబ్బు ఉన్న వాళ్ళే వాళ్ళేం చేస్తారు ఈరోజు నేను పిలిచాను కాబట్టి రేపు నన్ను నన్ను వాళ్ళ లొకేషన్ పిలుస్తారు అప్పుడు ఏమవుతుంది చెల్లుకి చెల్లి అదే నన్ను పిలవలేనోడికి నేను ఇచ్చాను అనుకో మరి నేను ఇచ్చాను కదా దానికి మళ్ళీ రివర్స్ నాకు రావాలా దేవుని సృష్టి అంతే ఎందుకు ఆయన సృష్టి ఆ రీతి ఉంటుందంటే మరి ఇప్పుడు మనం పాపం చేస్తే దేవుడు కొట్టేయచ్చు కదా ఆయన ఎందుకు వచ్చి దెబ్బలు పొందుకోవాలా ఆయన ఎందుకు వచ్చి కొట్టించుకోవాలా ఆయన ఎందుకు వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ లోకంలో ఎంత శ్రమ మన పాపముల నిమిత్తం మనం ఎందుకు ప్రాణాలు కోల్పోవాలా లేదు నేను కదా ఎందుకు అంటే ఆయన సృష్టి నియమం ఏంటంటే ప్రతికి ప్రతి జరగాల ప్రతి ఆపోజిట్ జరగాల అని వాకింగ్ కూడా ఉంటది ఏంటంటే గలతీలకు ఆరు ఏడులో మోస కుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును అనుంది అంటే మనిషి ఏమి విత్తుడో ఆ పంటకు వస్తాడు కాబట్టి మనం విత్తిన దానికి ఖచ్చితంగా పంట వస్తుంది అది నువ్వు మంచి విత్త నీకు మంచి వస్తుంది చెడు ఇదే చెడు వస్తుంది కదా అట్లనే మనం ఏ తప్పు చేసినా దానికి శిక్ష పడాలా అదే దేవుని ధర్మశాస్త్రంగా మనం తప్పు చేస్తే మనకు శిక్ష పడాల్సిందే అంటే ఏంటంటే నువ్వు ఏ పని చేసినా నువ్వు ఆ ఒక విత్తనం కాబట్టి ఏది చిన్న పనే పెద్ద పనే ఏది చేసినా కానీ దానికి నువ్వు మంచి పని చేస్తే నీకు మంచే తిరిగి రావాలా చెడు పని చేస్తే చెడే తిరిగి రావాల అంటే దానికి ప్రతి దానికి దానికి దాని మీనింగ్ దానికి ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండాలన్నట్టు సంపూర్తి అవ్వాలన్నట్టు లేకపోతే దేవుడు రాడు కదా ఈ లోకానికి మనం చేసిన పాపాలకు ఆయన ఎందుకు వచ్చి కొట్టించుకోవాలా ఆయన అధికారం ఉంది కదా లేదు అందరినీ క్షమించేస్తున్నట్టు అయిపోద్ది కదా కానీ లేదు ఆయన ఏంటంటే ఆయన క్రైమ్ చెల్లించి వెళ్ళాడు మనం చేసిన తప్పులకి అంటే చెల్లించి ఆ యొక్క పరిహారం చెల్లించి వెళ్ళిపోయాడు కదా అంటే ఏంటి మనం చేసింది ఆపోజిట్ లో రివర్స్ లో మనం చేసిన దానికి మనకు ప్రతిఫలం రావాలా ప్రతిఫలం రాని ఆయన పొందుకున్నాడు దేవుడు పొందుకున్నాడు కదా ఆ ఫలం మనకు రాకుండా మనం చేసిన పాప ఫలం ఏదైతే ఉందో అది మనకు రాకుండా ఆయనే తీసుకున్నాడు కాబట్టి అట్లానే మనం మేలు చేస్తే మనకు తిరిగి మేలు రావాలా ఖచ్చితంగా అది సృష్టి ధర్మం మన మైండ్ సెట్ కూడా అట్లనే ఆలోచిస్తారు మనం ఒకరికి హెల్ప్ చేసాం అనుకో అతల మంచి వాళ్ళు అయితే వాళ్ళు చేస్తారు అయ్యో ఈ టైంలో నాకు హెల్ప్ చేస్తారు రేపు ఆ బ్రదర్కి నేను హెల్ప్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఉంటారు అప్పుడు ఆయన కూడా వచ్చి నీకు హెల్ప్ చేస్తాడు అప్పుడు నీకు నీకు చెల్లైపోతుంది నేనేం చెప్తున్నానంటే ఇవ్వలేని వాళ్ళకి ఇచ్చామనుకో వాళ్ళ తరపు మనకి వాళ్ళ నుంచి మేలు రావాలి తిరిగి మరి వాళ్ళు ఇవ్వలేరు మరి ఎవరు ఇవ్వాల ఆ మేలు వాళ్ళ తరపున దేవుడు ఇయ్యాల మనుషులు ఏం చేస్తారు సమంగా ఇస్తారు కానీ దేవుడి ఏం చేస్తాడు విస్తారంగా ఇస్తాడు అదే తేడా అది నేను ఇంత అదే దేవుడు నాతో నాతో మాట్లాడింది నాకు చూపించింది నేను నేర్చుకుంది కూడా కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి లుకస్ వార్త పద్నాలుగు పన్నెండులో ఆయన మళ్ళొసారి చదువుతున్నాను మరియు ఆయన తను పిలిచిన వానితో ఇట్లా నీవు పగటి విందే రా చేయనప్పుడు నీ స్నేహితులనైనా నీ సహోదరులైన నీ బంధువులైన ధనవంతులకు నీ పొరుగు వారినైనాను వారు ఒకవేళ మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటి వాండ్రను గుడ్డి నీకు ప్రత్యుపకారము చేయటకు వారికి లేదు గనక నీవు ధన్యుడవగుదువు ఇదే చెప్తున్నాడు ఆయన మనం పొందుకోవాలంటే మనం ఆ పని చెయ్యాలా ఆయన అందరికీ సమంగా ఇస్తున్నాడు ఆయన గుడ్డి గచ్చ పొదల మీద మొలి ఆయన యొక్క నీతి వినీతి మంతుల మీద వర్షం పడుతుంది నీతి మంతుల మీద వర్షం పడుతుంది ముళ్ళ పొదలు మొలుస్తున్నాయి ఆ గడ్డి అడవి గడ్డి మొలుస్తుంది మొలుస్తున్నాయి మంచి మొక్కలు మొలుస్తున్నాయి ఆయన అన్నిటినీ సమానంగా చూస్తున్నాడు ఎందుకంటే ఆయన పక్షపాతి కాడు అని మనకు వచ్చిన ఆజ్ఞ అదే కదా నీ పొరుగుడిని ప్రేమించమని మనకి ఆజ్ఞ ఇచ్చాడో ఆయన కూడా అదే చేస్తున్నాడు ఆయన బిడ్డలకి ఆయన అన్ని సమకూరుస్తున్నాడు అనే బిడ్డలు కాని వారికి కూడా ఆయన అన్ని సమకూరుస్తా ఉన్నాడు కాబట్టి మనము దేవుని దేవుని నుంచి మనం పొందుకోవాలంటే మనం చేయాల్సిన పని అదే అన్నట్టు దేవుడు మనకు డైరెక్ట్గా ఫలం ఇవ్వాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రత్యుపకరం వచ్చేది కాకుండా ప్రత్యుపకరం రానివి మనం పనిచేయాలా కాబట్టి మనకి దేవుడు చెప్తుంది ఏంటంటే చేసే పనిని మనకి ప్రత్యుపకారం కలగకుండానట్లు చేయమన్నాడు కదా కలగడానికి వాళ్ళ దగ్గర ఏముండదు కాబట్టి మనం ధన్యులం అవుతామంట మనకి ఫల మనకు ఫలం అప్పుడు వస్తుందని చెప్తున్నాడు దేవుడు అదే రీతిగా మధ్య ఐదో అధ్యాయంలో వాక్యం చూపిస్తాను అన్యులకి మనకి ఎక్కడ తేడా కనిపించాలంటే చూడండి మత్తయసు వార్త ఐదో అధ్యాయము నలభై ఆరు మత్తైసు వార్త ఐదో అధ్యాయము వచనంలో దేవుడు మనల్ నుంచి కోరుకునేది ఏంది ఆయన బిడ్డలుగా ఉన్న నుంచి ఆయన కోరుకునేది ఏంది అంటే డిఫరెన్స్ ఉండాలి కదా ఇందాక ఆయన చెప్పాడు మా మత్తయ్య శువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఐదు అధ్యాయంలోనే ఏంది రెండు గుంపులు ఉంటాయి ఒక గుంపుకి ఆయన ఇచ్చాడు ఇంకో గుంపుకి ఆయన ఇచ్చాడు కాకపోతే ఒక గుంపు ఏమో ఆయనకి ఇవ్వలేదు తిరిగి ఇంకో గుంపు ఏంటంటే ఆయన తిరిగి ఇచ్చింది అన్నట్టు సహాయం చేసిండ్రన్నట్టు ఇద్దరికి ఇస్తున్నాడు ఆయన ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడు అంటే చూడండి నలభై అధ్యాయం నలభై ఆరు మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగే చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వంధనము చేసిన మీరు ఎక్కువ చేయొచ్చున్నది ఏమి అన్యజనులను అలాగూ కదా మీ తర మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు చూడండి ఆయన ఏ రీతిగా అయితే మంచి వాళ్ళకి ఇస్తున్నాడో చెడ్డ వాళ్ళకే ఇస్తున్నాడు ఆయన బిడ్డలకి ఇస్తున్నాడు ఆయన బిడ్డలు కాని వారికి అదే చేయమంటున్నాడు ప్రాభు మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే ఏముంటది మీరు అనిల్ కూడా అట్లనే చేస్తారు కదా నువ్వు ఆయన బిడ్డగా స్పెషల్ ఏంది నీకు నువ్వు ఆయన గుణగణం మనలో ఎక్కడుంది అదే దేవుడు చెప్తుంది మీ సహోదరులకు మాత్రం వందనం చేసినట్ల మీకు ఎక్కువ మీరు ఎక్కువ చేయచ్చున్నది ఏమి ఆత్మీయంగా కూడా మనం అర్థం చేసుకోవాలి మీ సహోదరులకు మాత్రం మీరు వందనం చేస్తే మీ సహోదరులతోనే మీరు ఉంటే మీ సహోదరులు మీరు మీరే ఉంటే మరి మీలో గొప్పతనం ఏంది అట్టే చేస్తున్నారు అన్ని జనులు కూడా అలాగే చేస్తున్నారు కదా ఆ బ్రదర్ కోసం నువ్వు కష్టపడి నీ బ్రదర్ మీకోసం ఆయన కష్టపడి మీరు మీరే ఇట్లా ఉంటే ఏముంది మీ చేయమంటున్నాడు కానీ అక్కడ అట్లానే మీరు ఆగిపోతే అంతవరకే మీరు ఆగిపోతే మీరు గొప్పగా చేసేది ఏముంది మిగతా వాళ్ళు అన్ని జనులు కూడా అట్లా చేస్తున్నారు కదా మరి మీరు నా బిడ్డల మీరు మీరు నా బిడ్డలు మీరేంది సపరేట్ గా చేసేది మీరేంది నా కొరకు నా బిడ్డలుగా మీరు ఉన్నారు అనేది దేవుడు అడుగుతున్నాడు అనమాట కాబట్టి మీరు పరలోకపు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండదరు అన్నాడు ఆయన మనం ఉండాలి ఆయన మనం పరిపూర్ణలుగా ఉండాలంటే ఆయన చేసినట్టు మనం చేయాలి అనే అర్థం అన్నట్టు కాబట్టి దేవుడు మన చెప్తుంది ఒకటే మనల్ని అన్ని విషయాల్లో ఆయన అభివృద్ధి పొందుకోవాలి ఎందుకంటే ఇంతక మా మూడవ వ్యూహాను ఒకటి రెండులో ఏముంది క్రీడ నీవు ఆత్మ నీ ఆత్మ వర్ధిలిచ్చిన ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిలిచ్చు సౌఖ్యంగా ఉండడానికి ప్రార్థించుతున్నాను అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏమని నువ్వు ఆత్మలోనే కాదు అన్ని విషయాల్లో నువ్వు వర్దిల్లాలా అన్ని విషయాల్లో కూడా నువ్వు గొప్పగా ఉండాలని చెప్పి మన గురించి ఆయన వ్యూహాన్ భక్తులు ప్రార్థన చేస్తున్నట్టు ఇక్కడ రాయి రాయబడింది కదా కాబట్టి అంటే ఆయన ఆయన వీళ్ళు నడిచిన వాళ్ళే కదా దేవుని చిత్తం వీళ్ళు తెలిసిన వాళ్ళే కదా అంటే దేవుని చిత్తం కూడా అంతే మనం అన్ని విషయాల్లో వర్దిల్లాల అట్లా ఉంటేనే ఆయన నామానికి మహిమకరంగా ఉంటేనే మనం అనేకులకు మాదిరిగా ఉంటాం కదా చూడండి ఇంకొక విషయం ఇంకొక వాక్యం చూపించి ముగిచ్చేస్తాను ఒకటో పేతరు నాలుగు పదకొండు ఒకటో పేతరు నాలుగు పదకొండు ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించుతున్నట్టు బోధించున్నట్టు బోధిపవలను ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచబడును అనుంది చూడండి అంటే ఒకడు బోధిస్తే దైవోగ్రతులను బోధించినట్టు బోధించాలని ఒకడు ఉపచారం చేస్తే దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం నుండి చేయాలంటే ఉపచారం చేసినట్టుగా దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం చేయాలి దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు మనం పొందుకొని చేయాలని చెప్తున్నాడు ఇందువలన అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా దేవుడు మహి ఏసుక్రీస్తు ద్వారా మహిమ మహిమపరచబడును అని అంటే ఇట్లా చేయడం ఏంది దేవునికి మహిమ కలుగుతుంది అని చెప్తున్నాడు కాబట్టి మనం ప్రతి విషయంలో దేవు అంటే ప్రతి విషయం నందు దేవుడు మహిమ పొందుకుంటాడు మన ద్వారా కూడా దేవుడు మహిమ పరచబడాలా మన స్థితిగతులను బట్టి కూడా దేవుడు మహింపరచబడాలా మనం ఉన్న స్థితిని కూడా దేవుడు దేవుడు మహింపరచబడాలా మన ఆత్మీయ స్థితిలో ఏ రీతి అయితే దేవుడు మహింపరచబడతాడు అట్లనే మిగతా విషయాల్లో కూడా దేవుడు మనల్ని చూసి మహింపరచబడాలి అది మన ప్రవర్తనే కానీ మన ఉద్యోగ రీత్యా సమస్య మన మన ఆరోగ్య ఆరోగ్య విషయంలోనే కానీ మన యొక్క ఆర్థిక విషయాల్లోనే కానీ కుటుంబ విషయాల్లోనే కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు మన ద్వారా మహింపరచబడాల అదే ఆయన చిత్తం యుగ యుగంలోకి దేవు యుగ యుగంలోకి ఆయన కుండును గాక ఆమెనని చెప్పాడు కాబట్టి దేవుడిని మనం మహింపరచాలంటే మనం కష్టపడాలా అది ఎట్లా అంటే దేవుడు చూపించాడు ఆయన నుంచి డైరెక్ట్ మనం ఫలం పొందుకునే వాళ్ళలాగా ఉండాలి కానీ మనుషుల నుంచి ఫలం పొందుకునే దానిలాగా ఉండకూడదు మనుషుల నుంచి ఫలం పొందుకుంటే అది సమానంగానే వస్తుంది కానీ దేవుడు వితితే మాత్రం ఆయన ఆయన ఆయన విధానం వేరు ఆయన ఒకదాని నుంచి సర్వ్ ఒక వెయ్యి లక్ష ఆయన కాబట్టి అదే జరుగుతుంది ఆయన యొక్క విధానం అది మనుషుల విధానం ఏంటంటే ఒకటికి ఒకటే ఉంటుంది వన్ రేషియోలోనే ఉంటుంది కానీ దేవుడు దేవుడి విషయం కాదు వన్ రేషియోలో ఉంటుంది దేవుడు కాబట్టి ఆయన నుంచి మనం ఫలం పొందుకోవాలా ఇప్పుడైనా సరే దేవుడు మనకు ఎంతోమంది తెలియదు ఇవి సత్యము ఏంటంటే దేవుడు నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నీకంటే ఎక్కువ ఇచ్చాడు కదా దేవుడు అని చెప్తే ఆయన చెప్పాలా దేవుడు పక్షపాతి కాడు ఆయన మాకే కాదు నీకు కూడా ఇస్తున్నాడు అని చెప్పాలి ఎందుకంటే నువ్వు మారాలా నువ్వు ఎట్లుండాలని చెప్పాల మనం భూమి నమ్ముకోవాలా ఎందుకంటే నీకు దేవుడు ఇస్తున్నాడు ఆయన నీకపోతే నీకు కూడా రావు నువ్వు ఎట్ట ఉపయోగిస్తున్నావు దాన్ని ఇచ్చిన దాన్ని నువ్వు దేవుడు సమస్తం ఇచ్చాడని నువ్వే చెప్పుకుంటున్నావు నాకంటే ఎక్కువ ఇచ్చాడని నువ్వే చెప్పుకుంటున్నావు కదా మరి చెప్పుకుంటున్నప్పుడు నువ్వు నాకంటే ఎక్కువ చేయాలి కదా మరి నీకు దేవుడికి నీకు ఎంత ఇచ్చాను కదా నేను మరి ఏం చేస్తావా డబ్బంతా అంటే నువ్వు ఏ సమాధానం చెప్తావు అప్పుడు నేను తిని తాగి సుఖించాను మంచిగా ఎంజాయ్ చేసుకున్నాను జల్సాలు చేసుకున్నానని చెప్తావా లేకపోతే నలుగురికి ఉపయోగపడ్డానని చెప్తావా అది నీ ఇష్టము దేవుడి ఇచ్చాడు కరెక్టే మరి ఎందుకు ఇచ్చాడు ఏం పర్పస్ మీద ఇచ్చాడు నాకంటే ఎక్కువగా అంటే నీకే నాకంటే ఎక్కువ బాధ్యత నీకే ఇచ్చాడు దేవుడు అప్పుడు అని మనం చెప్తే వాళ్ళు ఆలోచిస్తారు అన్నట్టు అప్పుడు కాబట్టి మన సమాధానం చెప్పలేని వారిగా ఉండకూడదు దేవుని ఎట్లా దేవు ఆశీర్వాదం విషయాలో దేవుని విధానం ఏంటి అనేది మనకు అర్థమైంది కాబట్టి మనం ఆ రీతిగానే జీవించాలో దేవుడు అటువంటి కృపలు మనకు అందరూ అన్న ప్రార్థిస్తాము ప్రేమగల దేవా నీకు వందనాలు తండ్రి ప్రాభ వాక్య మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రాభ అవును ప్రాభ ప్రతి విషయంలో తండ్రి మేము అభివృద్ధి పొందుకోవాల ప్రభావ తనది ఏదైనా కానీ తండ్రి కుటుంబ విషయమైనా ఆర్థిక విషయమైనా ఆరోగ్య విషయమైనా ప్రాభ ఆత్మ విషయమైనా కానీ ప్రాభ మేము అభివృద్ధి పొందుకోవాల ప్రాభ తండ్రినైనా మీరు చెప్పినారు ప్రభా మాతో మాట్లాడినారు ప్రాభ అయినా మీకు మీలాగా మేము జీవించాలని చెప్పినారు ప్రాభా మీరు పరిపూర్ణులు కనుక మేము కూడా పరిపూర్ణం లానే జీవించాలని మీరు కోరుకుంటున్నారు ప్రాభ కాబట్టి మేము ఆ రీతిగానే జీవించాలా తండ్రి అయినా ప్రాభా ఇవ్వగలిగిన వారికే ఇస్తే ఏముంటది ప్రాభ ఇవ్వలేని వారికి ఇస్తేనే మీ నుంచి ఫలం వస్తుంది ప్రాభ మీరిచ్చే ఫలం తండ్రి లోకస్తులు ఇచ్చే ఫలం లాంటిది కాదు ప్రాభా అది ఉన్నతమైంది ప్రాభ కాబట్టి తండ్రి మేము ఆ రీతిగా అటువంటి ఉన్నతమైన ఫలములు పొందుకొని ఆయన నేను నుంచి మేలును పొందుకొని ప్రాభ కానీ మీరు మాకు బాధ్యతను మీరు మాకిచ్చిన కర్తవ్యాన్ని మీరు మా మీద పెట్టిన మీరు మా యొక్క మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న ఏర్పాటును పిలుపును తండ్రి మరి నిశ్చయంగా మరీ జాగ్రత్తగా నిశ్చయం చేసుకుని ముందుకు సాగేందుకు మాకు కృప దయచేయమని మీరే ప్రావా ఈ కాల సమయంలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఆయన మీరు చెప్పిన రీతిగా జీవిస్తున్న ఆయన అనేకులు ప్రవ కుంటి వారైనా కానీ ఆయన అంగహీములైనా కానీ ప్రవ్వా గుడ్డి ప్రతి ఒక్కరిని ప్రవ్వా మీ సన్నిధికి నడిపించే సాధనములుగా మేము వాడబడాల ప్రభావా అటువంటి కృపను మాకు అందరికీ అనుగ్రహించమని నజరేడని ఏసుక్రీస్తు పరిశుద్ధ నమ్మని ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె మేము అందరూ ఒక్కొక్కరిగా ప్రార్థించాం ఒక్కొక్కరిగా ప్రార్థిద్దాము పరిశుద్ధుడ పరిషుదుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన తండ్రి ఎస్ వందనాలు ప్రభ నా తండ్రి వాక్యం ద్వారా తండ్రిని స్వరం మాతో మాట్లాడిన మమ్మల్ని బలపరిచినావు ప్రభ నీకెంతో వందనాలు విన్న వాక్యం ప్రభ స్వీకరిస్తున్నాను నా హృదయంలో నేను భద్రపరచుకున్నాను ఆ విన్న వాక్యం నా హృదయంలో నాటబడి బహుగా ఫలించాలా ప్రభ ఆ రీతిగా మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభ అవును ప్రభ మమ్మల్ని ప్రేమించే వాళ్ళని మేము ప్రేమిస్తే పరిపూర్ణత కలిగి జీవించాలా మేము కూడా అందరిలో నిజంగా మీ ప్రేమ పరిపూర్ణమయ్యి ప్రభ మేము ముందుకు పోవాలా మీ వాక్యానుసారంగా మేము నడుచుకొని అనేకులని ఆ వాక్యానుసారంగా మేము జ్ఞానాన్ని తది చెప్పాలా ఈ వాక్యం మేము బలపడి అనేకులను బలపరచాలా ప్రభ ఈ వాక్యం మేము సరి చేసుకొని అనేకులను ప్రతిదీ మా సంస్థ మేము అధికారానికి మేము లోబడి మా స్వబుద్ధిని మా జ్ఞానాన్ని మా ఆలోచనలు మా తలంపులు కొట్టివేసి ప్రభ మీ చిత్త మేము నడుచుకునేలాగా మీరే మమ్మల్ని నడిపించండి వాక్యం చెప్పిన పరిస్థితుల బ్రదర్ని కూడా మీరు జీవించి ఆశీర్వదించి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు బయలుపరచండి ప్రభ నా తండ్రి ఆయన కూడా గొప్ప సేవకుడుగా సేవ నైనా మీరు ఆయన సేవను జీవించి ఆశీర్వదించి నూరు రెట్లుగా పళ్ళంపు దయచేయండి మేము ప్రతి పనిలో మీరే మాకు తోడుండి ప్రభ ప్రతి చోట మీకు సాక్షులుగా మమ్మల్ని లేవనెత్తి ప్రభ మీ మహిమని ఈ లోకం మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంది ఆయన వాక్యం ద్వారా ప్రభ ఈ దినం మీరు మాట్లాడినారు ప్రభ ఈ వాక్యం ప్రకారంగా నాలు నీ పట్ల ఆయస్కరంగా ఉంటే నన్ను క్షమించమని మాతో మాట్లాడం ప్రభా దాన్ని బట్టి నీకు వందన ప్రభ దేవా ప్రభా దీని దిన ప్రభ మీరు మామూలు ఎంతో బలపరుస్తున్నట్టు ప్రభా వందనాలు తండ్రి దేవాయూ మేము ప్రభా ఇతరులకు సహాయపడే వారి లాగా ఉండాలి ప్రభా మేము కష్టపడే పని చేసే వారి లాగా ఉండాలి కానీ ప్రభా మాలో ఉన్న ప్రతి ఒక్క ఆ నిర్లక్ష్యాన్ని తీసుకుండి ప్రభా మేము నడవాలా నీ యొక్క పొలలు మేము అభిరుచి పరచుకోవాలా ప్రభా మేము నూరంతగా పలించే వారి లాగా దేవా అందరికి మేము సహాయం చేయాలా దేవాయసు ప్రభా అందరికీ మీరు ఒక్కటే రీతిగా ప్రేమించినది ఏడు ప్రభా నీలో ఎలాంటి స్వార్థం లేదు దేవాయప్రభ అందరినీ ప్రభా మీరు ఈక్వల్ ప్రేమించిన దేవుడు ప్రభా కని ఏస ప్రభా ఒకరు అర్థం చేసుకుంటారు ఒకరు అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రభా కనీ ఏసాని యొక్క ప్రేమను బట్టి ప్రభాని కళక్కలేని బంధనాలు ప్రభా దేవాన్ని యొక్క ప్రేమ గుణము మాకు దయచేయండి ప్రభా దేవాస ప్రభా మీరు స్వార్థ ప్రకటించేటప్పుడు ఎలా అయితే స్వార్థ చేశారు ప్రభా అన్ని విషయంలో ప్రభా తగ్గించుకుని తండ్రి అలాంటి తగ్గించే జీవితం మాకు దయచండి ప్రభా దేవమే మిత్రుల కూడా ప్రభా ప్రేమించాలా వారి పట్ల కూడా మేము కనికరించాలి ప్రభా వారికి మేము సాయం చేయాలి ప్రభా దేవాయత్స ప్రభా ప్రతి ఒక్కటి మేము ఉండాలా నీ నామనికి మాయమతేచే వారిలాగా మేము ఉండాలా ప్రభా దేవా మమ్మల్ని అలా దీవించి ఆశ్రించ తెప్పండి ప్రభా దేవాయిచ ఇంకా మాలో ఇంకా ఏదైనా ఆయనసరమయ్యి ఉంటే ప్రభా అది మా నుంచి తీసివైంది ప్రభా దేవాయిస్ మేము ఎవరినైనా మమ్మల్ని దివే ద్వేషిస్తే వారిని మేము ప్రేమించే వారిలాగా ఉండాలి ప్రభా అలాంటి గుణగణాలు మాకు దాయిచ్చేది ప్రభా దేవని యొక్క తొమ్మిది ఆత్మ ఫలాలు మాకు దాయిచ్చేయండి ప్రభా ఇస్యాని శ్యానికే స్తోత్రం నీకు ఇవ్వనాలి తండ్రి దేవాయసు ప్రభా మళ్ళీ వాక్యం చెప్పిన బ్రదర్ ని కూడా మీరు తాకిమట్టి స్వస్థపరచండి బ్రదర్ ఇంకా అభిషేకించి ప్రభా నీ సేవలో వాడుకొని ప్రభా ఇంకా గుణమైన మర్మాలు తనకు బయలుపరచండి ప్రభా తన కుటుంబాన్ని మీ సేవలో వాడుకొని ప్రభా దేవాయసు ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అయించిన ప్రభా వచ్చిన ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్స్ ని దీపించి ఆశ్వం నింపడి ప్రభా రాణి బిడ్డలు ఉంటే మీరు నడిపించండి ప్రభా దేవాయసు ప్రతి ఒక్కరిని కూడా ప్రభా అభిషేకించండి మీ సేవలో వాడుకోండి తండ్రి దేవ ఐచు ప్రభా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభా అనేకూడా ప్రభాక కోసం శోత ప్రకటించేవారులాగా ప్రభా మేము తెలియజేయాలి ప్రభా అలా మమ్మల్ని అందరినీ దీవించి సేవకు అక్కడికి వెళ్ళిన ట్రైబల్ ఏరియాస్ లో మళ్ళీ వాళ్ళు వెళ్ళిన ప్రతి స్థలము వాళ్ళతో స్వాధీనం అదే రీతిగా ప్రభా యొక్క దూతల్ని కాపదలగా దయచిన ప్రభా దేవారి ఎక్కడికి ఆత్మ రక్షణలోకి రావాలా ఏసుకొస నామంలో వాళ్ళు బ్యాప్తిజం పొందాలా దేవాయసు ప్రభావ ప్రతి ఒక్క రుధాలు చేత మీరు మాట్లాడండి వారికి అన్ని విషయంలో మీరు సహాయపడండి ప్రభా ఇంకే స్తౌతం నీకే ఉన్నదండి దేవాయసు ప్రభావ వారి వరకు ప్రభా యొక్క రేఖల కింద భద్ర పంచుకోండి ప్రభా దేవాయసు ప్రభావ వారిని దీనించి ఆశ్రం నీకు ప్రభావ వారి నొక్క రక్షణ మార్గంలో ప్రతి నడిపించేలాగా ప్రభా వారికి జ్ఞానం ఇచ్చి నడిపించిన ప్రభా నీకే స్తౌతం నీకే ఉన్నంతండి దేవాయసు అభిషేకించిన సేవలు వాడకండి యొక్క పరిశుద్ధత గుంపులో ప్రభ మందరిని ముద్రించి పెట్టుకుని ప్రభా యొక్క అక్కడికి సిద్ధపరచుకోండి నా మూంలో ప్రార్థిస్తుంది ఆమె మన ప్రభుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును కాక ఆమె ప్రజలు